సంతోషంతోషముడు అంతలో కనబచ్చి పిదపనరుగు ఎతటికో వింతయి ఉన్నది సూచితే ఇంతియసు మీ ఎరుక పుట్టువిక తెలుసుకోరా సంశయ మేలా ఇది నమ్ముకోరా ఎంతనీ తెలుగు ఈ దేవమార్గమందంతట బహు గుపడి అగుపడవిక తెలుసుకోరా సంశయ మేలా ఇది నమ్ముకోరా సంతోషా సంతోషములు అంతలో కనవచ్చి పిదపను అరుగును ఎతటికో వింతయి ఉన్నది చూచితే ఇంతియ సుమి ఎరుకపు ఎరుకపు ఇక తెలుసుకోరా సంశయమేళ ఇది నమ్ముకోరా ఎంతని తెలుపుదు ఈ దేవమార్గమందంతటా బహువన్నె లగుపడి అగుపడవిక తెలుసుకోరా సంశయమేళ ఇది నమ్ము నమ్ముకోరా